మీరు నేను కర్తను భోక్తను అని అనుకున్నంత కాలము ఆ కర్మలు మిమ్మల్ని అతుక్కుంటాయి బంధిస్తాయి ఆ కర్మ ధర్మం అయితే మీకు సుఖం వస్తుంది ఆ కర్మ అధర్మమైతే మీకు దుఃఖం వస్తుంది సుఖాన్ని కూడా తప్పించుకోలేరు దుఃఖాన్ని ఎలాగూ తప్పించుకోలేరు సుఖాన్ని కూడా తప్పించుకోలేరు సుఖం కూడా బంధిస్తుంది దుఃఖం కూడా బంధిస్తుంది కాబట్టి సుఖదుఖములు రెండింటికి ధర్మాధర్మములు హేతువు ధర్మాధర్మములు రెండింటితోటి సంబంధానికి హేతువుటంటే తన ఎందు కర్తృత్వ భోక్తృత్వము యొక్క అభిమానమే ఆ అభిమానము నాకు లేదు కనుక ఈ ధర్మాధర్మములతో కూడిన విషమ సృష్టి నన్ను బంధించుటలేదు హే యత్ర కర్మణ అసంబంధిత్ కారణమాహా అదేమిటి ఈశ్వరుడు మరి ఇంత గొప్ప గొప్ప కర్మలను పెద్ద పెద్ద కర్మలు చేస్తున్నాడు ఈ జగత్తు అంతా సృష్టించటము అంత పెద్ద కర్మలను చేస్తుంటే అది ఎందుకు బంధించుట లేదబ్బా అని ప్రశ్న వేసినట్లయితే దానికి అసంబంధిత్వే కర్మలతో సంబంధము లేకపోట సంబంధం అంటే బంధమే సంబంధం లేదు బంధం లేదు చాలామంది ఏమనుకుంటారంటే సంబంధం మామూలుగా ఈ పెళ్లి లూపారంటారు ఈ సంబంధాలు ఇవి ఇంకా పెళ్లి సంబంధాలు చూసారా అంటారు ఈ సంబంధాలు ఇవి బంధం అంటే తాళ్లతో కట్టిటట్టు వేరే ఉంటుంది అని అదేమీ కాదు ఇదే అది అదే ఇది సంబంధ ఏ సో అంటే పెళ్లి సంబంధాలు పోవడంతో చెప్పట్లేదు బంధం అంటే ఏమిటో చెప్తున్నా సో మనం ఏం చూసేది ఉండదు ఇట్స్ ఏ డైనమిక్స్ మనం చూస్తామని మనం అనుకుంటాం నేనే పెళ్లి సంబంధం చూసి చేశానండి అంటారు వీరికే అలా అనిపిస్తుంది అప్పుడు రేపు పొద్దున్న వాళ్ళిద్దరూ దెబ్బడుకుంటే వచ్చి ఈయన అడుగుతారు వెళ్ళే నీవే కదా చేసే మరి చూసే కాబట్టి వాస్తవంలో ఆత్మస్వరూపానికి కానీ అదే మాట ఈశ్వరునికి కానీ రెండో ఒకటే కర్మలతోటి సంబంధము అనగా బంధము లేదు ఎందువల్ల ఏమిటి కారణము అంటే ఇప్పుడు సెకండ్ హ్యాడ్ తేషు కర్మసు ఉదాసీనవత్ ఆసీనం అసక్తం మాం నెధ్నంతి తేషు కర్మసు సప్తమే భక్తి విషయసప్తమే అంటారు ఆ కర్మల విషయంలో అంటే ఆ కర్మలకు చెందిన అనర్థం చెందడం ఆ కర్మలకు చెందిన మేరకు కర్మ అంటే ముందు కర్తృత్వం భోక్తృత్వం ఆ రెండు నా ఎందు లేవు అసక్తం తేషు కర్మసు అసక్తం ఆ కర్మల రెండు నేను అతుక్కొని లేను సత్త అంటే అతుక్కుంటా ఇలాగ చెప్పాను కదా సత్తా అతుక్కొనుట లేదు అది నా ఎందు లేదు కేవలము జ్ఞానం అండి జ్ఞానం తప్పిందేం లేదు అంత జ్ఞానం భావన యా గతిస్థా యా మతిస్థా గతి భవేత భావన తప్పించే భావన చేసేప్పుడు ఆలోచించి చేయాలి ఆలోచించకుండా ఈ కర్మను ఏం చేశాను ఆ కర్మను ఏం చేశాను దీనికి కర్త నేనే దానికి కర్త నేనే అని అలాగా వెళ్ళి ఎక్కిన వేసుకుంటూ ఉంటే అధ్యారూపము తీర్చిపెట్టుకుంటుంది ఒకతను రైల్లో ప్రయాణం చేస్తున్నాడు మద్రాస్ ఏవాళ్ళు ఎక్కాడు ఎక్కి వ్యర్థ మీద ఆ తర్వాత నెక్స్ట్ స్టేషన్ కెనాల్లో ఇంకొకటి ఎక్కాడు ఎక్కుతూ ఉంటారు కదా మధ్య స్టేషన్ రాత్రిపూట మన హైదరాబాద్ చెన్నై ఎక్స్ప్రెస్ రాత్రి ఒంటి గంటకి కెనాల్లో ఒకడెక్కాడు వాడు పెద్ద ట్రంక్ పెట్టి ఒకటి వేసుకుని ఎక్కాడు ఆ ట్రంక్ పెట్టి ఈ బెర్త అడుగున తోసి వాడు పడుకున్నాడు ఈ వీడింత పెద్ద ట్రంక్ పెట్టి ఈడ్చుకొచ్చి తోస్తూ ఉంటే వీడికి నిద్ర తెలియచింది తీసాడు సరే ఎవడో ఎక్కాడు ట్రంక్ పెట్టి పెట్టాడు పడుకున్నాడు వీటికి నెల్లూరు దాటాక తెలివచ్చింది తెలివిచ్చి చూస్తే కింద భర్త ఎక్కడ చూడండి వాళ్ళు ఏడు అంటే వాడు నెల్లూరు స్టేషన్లో దిగేసాడు అన్నాడు ఇప్పుడు దిగేసాడని అనుకోండి సరే లోపల సూర్యోదయం అనుకోండి ఇంకా మద్రాసు ఇంకో గంటలో దిట్రైన్ వీడు పై భర్త నుంచి కిందకి దిగి కూర్చున్నాడు కూర్చుంటే కాలి గేదో తగిలింది ఏ విటి రకాలకి తగిలిందని చూస్తే అటెట్టి కనపెట్టి చూసుకుంటే ఉంది కనపెట్టి ఉంది ఈ ట్రంకు పెట్టి ఉంది ఈ ట్రంక్ పెట్టి ఉన్న మరి ఇది ఎక్కిన వాడు ఎవడో ఉండాలి కదా వాడు ఎక్కడికో బాత్రూమ్ ఉంటాడు ఎక్కడికో కోళ్ళు ఉంటాడు అనుకుంటే వాడు రాలేదు మళ్ళీ ఈ నాట్ రిజర్వ్డ్ కంపార్ట్మెంట్ మద్రాసు వచ్చింది మళ్ళీ అందరూ దిగేదాకా వెయిట్ చేశాడు అందరూ దిగేశాడు ఇంకెవరూ ఎలా పెట్టారు మీరు ఏం చేశాడు అంటే కూలీవాడు ఇంకా ఇక్కడ కూర్చుంటే సార్ కూలీ కావాలా అన్నాడు అది కావాలన్నా సరే తన పెట్టి తన చేత పెట్టుకున్నాడు అది టంకు పెట్టి చూపించాయి ఇది మీకు పెట్టేదంటే అది చూపించాడు ట్రంకు పెట్టి చూపించాడు ముత్తుకోలేదు దాన్ని ముత్తుకోలేదు టచ్ చేయలేదు కానీ చూపించాడు చూపిస్తే అర్థం ఏంటి అది నాదేనే అర్థం అది నాదేనే కదా అదే కూలిపడిని పెట్టుకుంటాడు అది నాదేను కదా సార్ నేను మోసుకొస్తాను మోసుకున్నాను వాళ్ళు ఆగాడు సార్ బరువుగా ఉంది సార్ ముప్పై రూపాయలు ఇవ్వండి అంటే వీడు బేరే అండి ముప్పై కాదు పాతికిస్తాను పాతికి కాదు సార్ ముప్పై అది సరే తీసుకో అని బేరెన్ గుడిచాడు వాడిని నెచ్చి పెట్టుకున్నాడు వస్తుంది వీడు తాను చిన్న పెట్టిపోతుంది దిగి వస్తున్నాడు ఆ గేట్ దగ్గర వచ్చేప్పటికీ అక్కడ ఈ టికెట్ కలెక్టర్ ఉంటాడు కదా వాడు టికెట్ అంటే వీడు టికెట్ వాడు కూలీని అడిగారా పెట్టేవాళ్ళది అంటే ఈ సార్ కానీ కాబట్టి మీద నాకు అవునండి అన్నాడు బరువుగా ఉన్నట్టుంది కదా మూసీ పద్ధతిని బరువుగా ఉన్నట్టుంది ముప్పై కంటే ఎక్కువ ఉండకూడదు బరువు అంటే అంతే ఉంటుందండి అంతే ఉండడం ఏంటండి ఏ ఏమున్నాయో పెట్టుకోను చాలా బరువుగా ఉంది అంటే అక్కడ పక్కనే ఉంటుంది నేతలు టూపం వేసి ఉంటుంది మరి ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది సో టూపం లేకున్నాడు టూపం వేస్తే కేజీ ఉంది సార్ కేజీ ఎక్స్ట్రా ఉంది అది వెంటనే వాళ్ళ రెండు సీట్లు రూపాయలు కట్టమని చింటికిడికి వచ్చాడు ఇక్కడ ఇది యాభై రూపాయలు కట్టాడు బయటకు వచ్చాడు ట్యాక్సీ దగ్గరకు వచ్చి ట్యాక్సీ అది డిక్కీ తీసి ఈ పెట్టి దాంట్లో పెట్టమన్నాడు ఇది ముట్టుకోలేదు పెట్టింది ఎంతవరకు నేను గమనించేది లేదు స్టోరీ ఈ డినాట్ టచ్ ఇట్ టచ్ చేసిన వాడికి దాంతో సంబంధం లేదు దాన్ని మోసిన వాడికి దాంతో సంబంధం ఏం లేదు వీరిదే కర్తృత్వం ఉంట బాధ్యత ఉంటుంది వీడిదే ఈ లోపల పోలీసు ఒకటి వచ్చి సార్ ఆ పెట్టిలో ఏమున్నాను ఎవరు ఉన్నాయండి పర్సనల్ ఐటమ్స్ ఉంటాయంటే కర్రదొట్టాడు ఓకే వెళ్ళిపోబోయి అయినా ఏముంది ఒకసారి తీయండి అన్నాడు పోలీసు ఏదైనా పర్సనల్ ఐటమ్స్ బుక్స్ అవి ఉంటాయండి అని వీడు దబ్బా ఇచ్చాడు పోన్లండి తీయండి అంటే తాళం కోసం వెతికాడు తాళం కనపడలేదండి అక్కడ చిన్న బుల్లి తాళం ఆ ఏముంది లేండి దీనికి తాళం కనపడబోతే ఉందని ఆ పోలీసు ఆ లాఠి పెట్టి వెళ్ళాలన్నాడు పూడ్ తీస్తే దాని లోపల శవం ఉంది వీళ్ళు అరెస్ట్ చేశారు చేసి జైల్లో పారేశారు ముందు వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పారేశారు గోళ ఆ పెట్టి నాది కాదు అని గోళంటాడు అంటే వాళ్ళు అంటారు ఆ రిసీట్ మీద నీ పేరు ఉంది ఏది అక్కడ డబ్బు కట్టింది రిసీట్ మీద తర్వాత ఆ కూలీ నువ్వే నీ పెట్టాయని కూలీ సాక్ష్యం ఉన్నది నువ్వు కూలీని మాట్లాడి తెప్పించావు రిసీట్ ఉంది కూలీ సాక్ష్యం ఉంది పక్క ఎవిడెన్స్ అది నీ పెట్టే అది ఎవరు చెప్పా సవో నువ్వెందుకు చెప్తావు అని వీడికి తీసుకుట్టుకున్నావు ఇదిగో ఈ కర్మలు ఇలాగే పట్టుకుంటాం కర్మబంధం అంటే అలాగే పడుతుంది ఆ పెట్టి కేసు చూడడమే సాక్షినే తప్ప ఆ పెట్టికి ఆ పెట్టికి నాకు ఏ సంబంధం లేదు అని వాడు అనుకుంటే వాడికి బంధమే లేదు వాడి ఇంటికి వెళ్ళి స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి విశ్రాంతిగా ఉండేవాడు ఇప్పుడు జైలు వెనకాలి లెక్క పెట్టాల్సి వస్తుంది ఎందుకని ఆ పెట్టి పెట్టి మోసలేడో మోయలేదు మోసిన ఏమీ లేదు కాబట్టి అభిమానమే బంధహేతువు పెట్టి మోసిన జైల్లో పెట్టడండి వ్యక్తి నాది అనే అభిమానం గలవాడినే జైల్లో పెడతారు అక్కడ కాబట్టి కర్మ చేయడం బంధహేతువు కాదు నేను కర్తను అనే అభిమానమే బంధహేతువు నేను భోక్తను అనే అభిమానమే బంధహేతువు కాబట్టి అజ్ఞానము వలన బంధము జ్ఞానము వలన మోక్షము కర్మ వల్ల బంధము మోక్షము ఉండదు కర్మ జడం అది బంధించ అది అభిమానం కర్మయందు అజ్ఞానము వలన అభిమానం పెట్టుకుంటే బంధం బంధహేతువు అవుతుంది లేకపోతే ఈ నిత్యం అది బంధహేతు కాదు మోక్షహేతు కాదు కర్మ బంధాన్నిచ్చే శక్తి దానికి లేదు మోక్షాన్ని ఇచ్చే శక్తి అసలేదు కర్మయందు అభిమానం పెట్టుకుంటే అజ్ఞానం వల్ల అదే బంధము అజ్ఞ జ్ఞానాన్ని పొంది కర్తృత్వాభిమానాన్ని విడిచిపెట్టేస్తే అదే మోక్షము కాబట్టి ఇది పెద్ద అనుభవానికి చెందిన విషయం కనుక అభ్యాసం ఎలా చేయాలి అని నేను మొదలుపెట్టి కథంత చెప్పాను సో మనం ఏదో చేసేస్తున్నాము దానికి అహంకారము అని పేరు అహంకారము అంటే అహంకరోని ఇది అహంకార చాలామంది అలా ఉంటారు చాలా అహంకారంగా ఉంటారు నేనే కుటుంబాన్ని పోషిస్తున్నానంటాడు అసమానం అండవు కానీ ఆ ఫీలింగ్లో బతుకుతుంది బ్రెడ్ అర్నర్ అనే ఫీలింగ్లోకి వచ్చింది పిల్లల్ని నేనే కన్నాను అంటాడు నేను కన్నాను పిల్లల్ని వీడు కన్నాడా ప్రకృతి ప్రకృతి యొక్క ప్రవాహంలో వాళ్ళు వచ్చారా లేకపోతే వీడే కనీసడా ఇదో సింగిల్ సెల్ ఉందండి ఆ సెల్ రెండు సెల్స్ కింద డివైడ్ అయ్యింది రెండు నాలుగు అయింది నాలుగు ఎనిమిది అయింది సో ఇది ఇదంతా వీడు కూర్చుని సెల్ని ఎలా వీడి డివైడ్ చేస్తున్నాడా అది అవుతోందా కానీ వీడేమంటాడు నేనే కన్నాను అంటాడు అక్కడే పోయింది అక్కడే అయిపోయింది పద్మహంసేసింది అజ్ఞానం అంటే అలా ఉంటుంది సెల్ డివిజన్ వీడు పరమిషన్ అడిగి సెల్ డివిజన్ అవుతుందా వీడు వద్దనుకుంటే ఆగుతుందా వీడు వద్దనుకుంటే ఆగుతుందా వీడు కావాలనుకుంటే అవుతుందా మరి వీడు కరెక్ట్ అలా సెల్ డివిజన్లో నేచర్ ఇస్ ప్రాసెస్ ప్రకృతి ప్రకృతి యొక్క ప్రభావం చేత సెల్స్ డివైడ్ అవుతాయి సెల్ డివిజన్ ఇస్ ది బేసిస్ ఆఫ్ లైఫ్ ఒక శిశువు జన్మించేటంటే సెల్ ఒక సింగిల్ సెల్ ఉంటుంది ఆ సింగిల్ సెల్ రెండు అవుతుంది రెండు నాలుగు అవుతుంది అలాగా పెరుగుతో స్టెమ్ సెల్స్ అని అడుగు ఆ తర్వాత ఫర్దర్గా డివైడ్ అవుతాయి హార్ట్ సెల్స్ మజిల్ సెల్స్ బోన్ సెల్స్ అలా బోన్ నారో సెల్స్ అలా డివైడ్ అవుతాయి డివైడ్ అయ్యి డివైడ్ బోన్స్ ఇవన్నీ ఫార్మ్ అవుతాయి వేరియస్ లిమ్స్ ఫార్మ్ అవుతాయి ఇట్స్ It's a huge process. Marvelous process of life going on. I don't know how to do it. I don't know how to do it. I don't know how to do it. First class is what I said, B.A. for all. B.A. for all. B.A. for all. B.A. for all. B.A. for all. B.A. for all. B.A. for all. బీటెక్ ఫస్ట్ క్లాస్లో రాసాడు అనుకోండి నేనే వీడిని బీటెక్ చదివించాను అంటాడు బీటెక్ వీడు చదివిస్తాడా వాడు చదువుకుంటాడా చదువుకుంటాడు వీడు చదివించడానికి ఫీజు కట్టాను కాబట్టి చదివించానని వీడి అభిప్రాయం ఏదో ఉంటుంది భ్రాంతి ఫీజు కట్టాలి చదివించడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి నేను చదివించాను అనే కర్తృత్వం తప్పు అలాగే నేను అమెరికా పంపించాను అందరూ ఎందుకు పంపించలేకపోతున్నారు మీరు ఒక్కడే పంపించాడు కాబట్టి నేను పెళ్లి చేశాను నా మనవాడు వీడి ప్రమేయండి వీడు పెళ్లి చేశాడు నా మనవడు అన్నారు ఏడు అలా కూర్చో చూస్తూ నా మనవడు కాబట్టి ఈ విధంగా మనవులు ఆ పెట్టి దృష్టాలు నా అది ముట్టుకోర్లా ముట్టుకోవడం లేదు ఇప్పుడు నా మనవాడు వీడు ముట్టుకున్నది వీడికి టచ్ చేయ అలా దూరం నుంచి చూస్తూ ఉండడం మెట్టి మీద పెట్టుకుంటూ తర్వాత కటకటాలు వెనక్కాలండి కటకటాలు లెక్క పెడుతూ బంధం సంసార బంధం సో మనిషి అజ్ఞానం చేత అలా దానికి భిన్నంగా అసక్తం చేసు కర్మసు అసక్తం క్రియలు అవుతూ ఉంటాయి సో ప్రకృతి యొక్క ప్రవాహంలో ఈ దేహం వచ్చినట్టుగానే ఇతర దేహాలు వస్తూ ఉంటాయి ఇంట్లో మన కర్తృత్వం ఉండదు భోక్తృత్వం ఉండదు దేహాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ దేహం ఎక్కడే ఉండిపోవాలి అంటే ఉండిపోద్దులాగా ఏ దేహమూ ఉండదు రాముడు కృష్ణుడు శ్రీ అవతార పురుషుల యొక్క దేహాలే కాలగర్భంలో కలిసిపోతే నా దేహం ఉండాలి వాడి దేహం ఉండాలి అంటే ఎలా ఉంటుంది అదేమీ సందర్భం కాబట్టి అది ఒక ప్రవాహంలో వస్తే వెళ్ళిపోతూ వెళ్ళిపోయినప్పుడు దుఃఖించేది లేదు వచ్చినప్పుడు సంతోషించేది లేదు అసక్తం ప్రేమ ఉండాలి ఆసక్తి ఉండకూడదు అసక్తం అంటే ప్రేమ ఉండకూడదని చెప్పట్లేదు ప్రేమ బంధించదు ఆసక్తి బంధిస్తుంది ప్రేమగా కావలసిన సేవ చేస్తే దానివల్ల బంధం ఎందుకుంటుంది ఉండదు కానీ నేను నాది అనే ఆసక్తి చేతనే బంధం ఏర్పడుతుంది ఆ కర్మల ఎడల ఆసక్తి నాకు లేదు శ్రీకృష్ణుణ్ణి ఈ సృష్టి ఎవరు చేశారు అంటే నువ్వే చేసేవేమో కదా అంటే పోల్లే అలాగే అనుకో నేనే చేశాను మరి నువ్వే నిజంగా చేసేవా అంటే నేను యథార్థంగా చేసింది కూడా లేదు సో తస్య కర్తారమే మాం విద్యకర్తారమం లేదండి భూతభృత్ నచ భూతస్థ అంటే చాలా పారాడాక్సికల్ స్టేట్మెంట్స్ సో నేను తప్పనుతాను కానీ క్రియలన్నీ కూడా నా అనుగ్రహం చేతనే సిద్ధిస్తూ ఉంటాయి మనస్వరూపంలో కూడా అదే పరిస్థితి మనం ఎందుకు వాస్తవంగా కర్తృత్వం లేదు మన సన్నిధి మాత్రం చేతనే సకల క్రియలు అలా సిద్ధిస్తూ ఉంటాయి అవి ఘటించుతూ ఉంటాయి వాటికి డైనమిక్స్ ఉంటుంది అంటే ఒక మొన్నంతం ఉంటుంది ఒక ప్రవాహ శక్తి ఉంటుంది దానికే ప్రకృతి అని పేరు ఆ ప్రవాహశక్తిలో ఇప్పుడు మీరు ఫ్యాన్ స్విచ్ వేసారనుకోండి స్విచ్ వేసిన వెంటనే ఫ్యాన్ తింటుతూ ఉంటుంది ఈ ని నేను తిప్పుతున్నాను అంటే అది యథార్థం కాదు అంటే ఫ్యాను నువ్వెల్లా తిప్పుతున్నవా అంటే ఎలక్ట్రిక్ బిల్లు నేనే కొడుతున్నాను కాబట్టి ఆ ఫ్యాన్ తిప్పేవాడని నేనే అని కొంతమంది అలా అనుకుంటారు ఐ అరేంజ్ దిస్ ఫ్యాన్ ఫీగా హా ఆ ఫ్యాన్ కొన్నవాడిని నేను ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టేవాడిని నేను కాబట్టి ఐ ఆమ్ ది ఆధర్ ఆఫ్ ది స్కాన్ అది కరెక్ట్ కాదండి బిల్లు కట్టడము అది పాయింట్ ది ఆర్ ఇన్సిడెంట్ అంటే దట్ నాట్ ది పాయింట్ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుందంటే ఎలక్ట్రిసిటీ అనే ఒక పవర్ వల్ల తిరుగుతుంది అలాగే ఈ శిశువులు వీళ్ళు ఎందుకు పుట్టుకొస్తున్నారంటే ఆ ప్రకృతి యొక్క ఒక శక్తి వల్ల వాళ్ళు జన్మిస్తున్నారు మరి జన్మించిన వాళ్ళు వాళ్ళు కొంతమంది ముందు వెళ్ళిపోతున్నారు కొంతమంది లేటుగా వెళ్తున్నారు అలా ఎందుకు అవుతుందంటే అది కూడా దట్ ఈస్ ది డైనమిక్స్ ఆఫ్ ది ప్రకృతి ప్రకృతి డైనమిక్స్ అలా ఉంటాయి కొన్ని ఫ్యాన్లు చాలా కాలం పనిచేస్తాయి కొన్ని కొద్ది రోజులకే మూడు ముక్కలు అవి విరిగి పడతాయి హ్యాజిక్స్ ఉంటాయి ఇంట్లో మన కర్తృత్వం ఏమీ లేదు భోక్తృత్వము అసలేదు ఆత్మ చైతన్యము సాక్షి నిలిచి ఉండదు అసక్తం చేసు కర్మసు దానికి దృష్టాంతము ఉదాసీనవత్ ఆసీనం ఆసనంలో కూర్చుంటాడు ఆసీనం ఆసనంలో కూర్చున్నాడంటే స్థిర సుఖమాసనం స్థిర అంటే చలనమేమీ లేకుండగా ఉంటా చలన సంబంధము లేకుండా స్థిరము అంటే దేహంలో ఏమో చలనం అవుతూ ఉంటుంది కానీ ఆ చలనంతో నాకేమీ సంబంధము లేదు సో అదేవిధంగా అది ఆసనము అంటే అంటే కర్తృత్వము క్రియ కర్తృత్వము లేకుంటే యథార్థమైన ఆసనం మామూలు హఠయోగుల ఆసనము అంటే ఇలా ఫిక్స్ అయిపోయి కూర్చోవడం ఇది ఆసనం వేదాంతుల ఆసనము అంటే అకర్తృ అభోక్తృ ఆత్మస్వరూపనిష్ఠుడై ఉండుట ఇది వేదాంతుల ఆసనం సూత్ర సంహితులనూ విషయాన్ని చాలా బాగా చెప్తారు శ్రీకృష్ణ శంకరుల అపరోక్షానుభూతిలో కూడా ఇలా వర్ణిస్తారు హఠయోగి ఆసనం ఏంటంటే ఎడమకాలు ఉంచి దాని మీద కుడికాలు పెట్టి నడువునిటారు కాబట్టి కూర్చుంట ఇది హఠయోగి ఆసనం అదే అసలు వేదాంతి యొక్క ఆసనము అంటే అకర్తృ అభోక్తృ అంటే సాక్షి చైతన్య స్వరూపుడై ఉండుట ఉట చేయుట కాదు ఉండుట చేయడమేం లేదు చేయటం ప్రకృతి జస్ట్ బి జస్ట్ బి ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు మనకి ఏం చేయమంటారు అన్నారు జస్ట్ బి అని నేను సలహా చెప్పాను అలాగే ఏదైనా చేస్తారు ఏం చేయాలండి జస్ట్ బి ఏమిటి చేస్తాను జస్ట్ బి అదాగండి మరి ట్రైట్ బిట్ రైట్ జస్ట్ బి కాదు మిమ్మల్ని చూడడానికి వస్తేనే నన్ను చూసి అదే ఆసనం అండి సో ఉదాసీనా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి జస్ట్ బీ వి మెడిటేషన్ జస్ట్ బీ బీగ్ మెడిటేషన్ ఏంటి ఉండాలి ఇంకేం చేయకూడదు ఉండాలి ఇంకేమీ ఉండదు మనస్సుతో సంకల్పం చేశారనుకోండి పోయింది అంటే అప్పుడే చలనం వచ్చేసింది చలనం ఉండకూడదు అది కూడా యాక్షన్ సంకల్పం కూడా యాక్షన్ మెంటల్ యాక్షన్ నో యాక్షన్ జస్ట్ బి ఇప్పుడు మహిమలు అంటూ ఉంటారు లోకల్లో మహిమలని ఓపించి వాళ్ళు ఏదైతే మహిమలు అది మహిమే కాదు అది అది ఓతో కూర్చుమీ మహిళ అది మహిమే కాదు అది సమ్ హస్తలాఘలం సమ్ జిమిక్ ఇట్ ఇస్ అసలైన మహిమ ఏమిటో తెలుసిన జస్ట్ బి అది మహిమ ఒక జన్మాస్త వెళ్ళారు ఒక ఆయన ఒక పెద్ద మనిషి వెళ్ళి మహాత్మా మీకేమన్నా మహిమలు తెలుస్తున్నాను ఇక అంటే నాకు రెండు మహిమలు తెలుస్తున్నాను నా రెండు మ్యాజిక్లు రెండు మహిమలు అంటే మిస్టరీస్ అనమాట అంటే ఏమిటంటే ఒకటి నేను ఛాయ్ తాగినప్పుడు మాత్రమే తాగుతాను అది ఒకటి రెండు ఇంకోటి ఏమిటంటే నేను ఎదుటివాటితో మాట్లాడేప్పుడు కేవలము ఎదుటివాటితో మాట్లాడుత మాత్రమే చేస్తాను ఇది రెండు రెండు నేను చేయి చూస్తానా రెండు చాయ్ ఎందుకంటే జన్మాస్తే వజ్రాసంలో కూర్చొని చాయ్ తాగుతూ ఉంటారు అది జన్మాస్త లక్షణం అది సో మీ ఛాయ్ తాగినప్పుడు చాయ్ తప్ప ఇదే ఉండకూడదు మహిమలు మీరు ట్రై చేయండి మీరు పదిహేను ట్రై చేస్తే మీకు సిద్ధిస్తుంది ఇంకేం ఉండకూడదు సపోజ్ థాట్ వచ్చిందనుకోండి ఎక్కువ పోయిందంటే ఛాయ్ తాగినప్పుడు ఛాయ్ మాత్రమే తాగుతాను ఐ టేక్ టీ ఐ జస్ట్ టేక్ టీ అండ్ ఐ టాక్ విత్ పర్సన్ ఐ జస్ట్ టాక్ విత్ ద పర్సన్ నథింగ్ ఎల్స్ ఈ రెండు మహిమలు నాకు తెలుసు అన్నాడే అది మహిమలు కాబట్టి ఇది మహిమ క్రియ ఉంటుంది కానీ కర్తృత్వ భోక్తృత్వాలు ఉండవు మహిమ అదే చాలా గొప్ప మహిమ అదే సామాన్యమైన విషయం కాదు సో ఆ విధంగా ఎవడైతే ఉంటాడో వాడు ఉదాసీనవత్ ఆసీను ఉదాసీనుడు వలె స్థిరముగా ఉండువాడు ఆసీనం అంటే స్థిరముగా ఉండువాడు స్థిరము అంటే చలనము లేకుండగా చలనము అంటే క్రియ లేకుండగా క్రియ గీతలో క్రియని ఒక విధంగా వర్ణించారు ఎలాగంటే మీ రాశ్ లోపల నాకు పొత్తుగా గుర్తులేదు ఉన్మిషన్ నిమిషన్నపి ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి తను రెట్లతో పాటు కూడా క్రియ్ తర్వాత విశ్వసన్ గాలి పేల్చడం కూడా క్రియ్ మాట్లాడడం క్రియ్ థింకింగ్ ఈజ్ ఆల్సో క్రియా తిష్టన్ నిలబడడం క్రియ కూర్చోవడం కూడా క్రియ థింకింగ్ ఈజ్ క్రియా కాబట్టి క్రియ లేకుండా ఉండటము అంటే అది సామాన్యమైన విషయం కదా కేవలము సంకల్పరహిత స్థితిలో నిలిచి ఉండుట లేదా క్రియ నడుస్తూ సాక్షి రూపంగా ఉండుట ఉదాసీనవత్ ఆసీనం ఉదాసీనుడు వలె ఉదాసీనుడు అంటే నిర్లిప్తుడు నిర్లేపంగా ఉంటాడంట నిర్లేపము ఇప్పుడు ఎలాగంటే సినిమా చూస్తున్నారనుకోండి సినిమా తెర మీద పెళ్ళి అవుతూ ఉంటుంది మీరు నిర్లేపంగా ఉంటారా లేకపోతే అక్షతలు ముందుకుని బయలుదేరుతారా నిర్లేపంగా ఉంటారంటే సినిమా తెర మీద ఏదో ఏదో మామూలుగా సినిమా అలా ఉంటుంది ఓ ముందు పెళ్ళి ఒకటవుతుంది హీరోకి హీరోయిన్కి పెళ్ళి ఒకటి అవుతుంది ఓ పెళ్ళి ఉంటుంది సినిమాలో ఓ సినిమా యాక్టర్ ఓ సినిమా యాక్టర్ చెప్పాడు నాకు సినిమాల్లో నూట ఎనభై ఏడు పెళ్ళిళ్ళు అంటే అన్ని సినిమాలు ఎక్సిషన్ అనమాట పిల్లలో కొట్టి ఆ తర్వాత విలను ఉంటాడు ఆ విలనేవో మధ్య ఓ చేస్తాడు అక్కడ రక్తం ఉంటుంది సినిమాల్లో మా చిన్నప్పుడు సినిమాల్లో రక్తం నల్లగా ఉండేది మీరు ఎలా ఎరిగిరి అది రక్తం ఉంటుంది సో వెంటనే రక్తం రక్తం నల్లగా ఉంటుంది అది అల్లది ద్రవాల్ ఇచ్చిన రక్తం అని మనం రక్తం అడుక్కొని మీరు వెంటనే ఈ సిడు సినిమాల్లో కలర్ వచ్చింది కాబట్టి సమస్య లేదు సో ఎర్రహటే రక్తం డన్ పేల్చినట్టు వాడు పడిపోయినట్టు మీరు వెంటనే వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తారా లేకపోతే పోలీస్ పోలీసుని కేకలేస్తారా లేదు ఏం చేస్తారు అలా ఉదాసీనంగా ఉండిపోతారు అంటే ఎందుకంటే అదంతా కూడా ముఖ్య యథార్థం కాదు అదేవిధంగా ఆ సంసారం కూడా స్వప్నము వంటిది ఒక లాంగ్ డ్రీమ్ ఒక లాంగ్ మూవీ వంటిది అంటే ఏమీ వాస్తవికత లేదు అని మీరు సాక్షిరూపంగా ఉంటారు మరి రెస్పాన్సెస్ ఉంటాయి క్రియలు ఉంటాయి సాక్షిరూపంగా ఉంటారు సో ఉదాసీన వద్ ఆసీనం దీనికి ఇంకో దృష్టాంతం చెప్తా చూడండి బాల్కనీలో కూర్చుని ఉంటాడు కూర్చువేసుకు కూర్చుంటాడు ఆసీనం బాల్కనీలో కూర్చువేసి కూర్చుని రోడ్డు మీద శోభాయాత్ర వెళ్తూ రోడ్డు మీద ఇండియాలో ఎప్పుడు యాత్రలు డప్పులు బాధ్యాలు యాత్రలు ఎప్పుడు ప్రతిదానికి రోడ్డే అది ఎవరిథింగ్ రోడ్డు ఓన్లీ ఇంట్లో ఇంకా నిద్రపోయేప్పుడు మాత్రమే ఇంట్లో ఉంటాం జనం మిగతా రోడ్డు మీద వచ్చేస్తారు సో రోడ్డు మీద శోభాయాత్ర అవుతాం రోడ్డు అంటే ఇక్కడ బాల్కనీ ఇలాగ ఎండవ్వగానే రోడ్డు సులువు అయిపోతుంది సో రోడ్డు అంటే ఎక్కడ దో అంత ఉందని అనుకోవద్దు సో శోభాయాత్ర శోభాయాత్ర అంటే పెళ్లివారు పెళ్ళికొడుకు పెళ్లి కూతురు లేకపోతే ఏదో ఒకసారికి శోభాయాత్ర అవుతూ ఉంటుంది ఈయన బాల్కనీలో కూర్చొని ఓహో పెళ్లివారు చూస్తాడంటే పెళ్లి సంబరం ఆయనకేముండదు అంటే చూస్తాడంటే ఉదాసీనుడిగా చూస్తాడు నిర్లిప్తంగా చూస్తాడు పెళ్లి యాత్ర అవుతూ ఉంటాడు ఇది ఒక ఇంకో గంట పోయిన తర్వాత మళ్ళీ బాధ్యాలు కనపడతాయి అది బునాటస్ సౌండ్తో బాధ్యాలు కనపడుతున్నాయి ఆ బాజా సౌండ్ బాజా అంటే సమ్ kind of ఎ డ్రామ్ ఆ బీటింగ్ దాన్ని బట్టి తెలిసిపోతుంది ఇది శవయాత్ర ఆ శవయాత్ర వస్తుంది ఓ శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు ముందో కొంతమంది వెనకాల కొంతమంది దాంట్లో అందరూ గ్రీన్ ఫేసెస్ పెట్టుకుంటారు ఒకళ్ళిద్దరే ఏడుస్తూ ఉంటారు కూడాను ఎవడో ఒకలిద్దరే ఒక కబుర్లు కూడా తిప్పుకుంటారు నడుస్తూ ఉంటారు ఆ శవయాత్ర ఈయన అక్కడ బాల్కనీలో కూర్చుని దాన్ని చూస్తాను హీ డజన్ బికమ్ గ్రీన్ హీ డజన్ బికమ్ అన్హాపీ హీ రిమైన్స్ వాట్ హీఈ సో అంటే రోడ్డు మీద రోడ్డు ప్రకృతి అక్కడ యాత్రలన్నీ అయిపోతూ ఉంటాయి ఒకసారి శోభాయాత్ర వివాహయాత్ర ఇంకోసారి శవయాత్ర అన్ని యాత్రలయ్యలా అలా నిర్లిప్తంగా ఉదాసీనముగా ఉండుట అదే రకంగా ఈ దేహేంద్రియ ఆదులు ఎందు రియల్ అవుతూ ఉంటాయి ఈ దీనికి ఆకలి వేస్తుంది భిక్ష సంపాదించుకుని కానీ ఆకలి రెస్పాన్స్ వచ్చేస్తుంది ఆకలి వేస్తే రెస్పాన్స్ ఏముంటుంది కర్త వలవిడు కర్త ఇవ్వడం ఎందుకు ఆకలి వేస్తే అన్న ఆకలికే అన్నం ఎవరో అంత భోజనం వీడు కర్త కారలా చేతులు ఉన్నాయిగా సో చేతులు ప్రకృతిలో భాగమే మనస్సు కూడా ప్రకృతే సంకల్పం కూడా ప్రకృతి కాబట్టి ఆకలి ఆహారం లభిస్తుంది అలాగే ఏదైనా ఒక రోగం వచ్చిందనుకోండి మందు కొడుతుంది థింగ్స్ హ్యాపెన్ యాజ్ ద హ్యాపన్ యూ ట్రై టు రిమైన్ సాక్షిగా నిలిచి ఉండుత ఇది అభ్యాసం చేయాలి అది అభ్యాసం చేసినట్లయితే సంసార బంధం కలిగిపోతుంది కాబట్టి ఉదాసీనవదాసీనం దీనికి ఓ మాట అంటారు ప్రజ్ఞాప్రాసాదమాహ్య అశోచ్యాన్ శోచతో జనాన్ భూమిష్టానివ శైలస్థో పశ్యతిదో శ్లోకం ఇప్పుడు మీరు బాగా ఎత్తైన కొండ కొమ్ము శిఖరం అగ్రానికి వెళ్ళారనుకోండి అని పో పాతకాలపు దృష్టాంతం మోడర్న్గా చెప్పాలంటే ఒక ఫిఫ్టీ స్టోరీ బిల్డింగ్ టాప్కి ఎక్కేసి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ టాప్కి ఎక్కి అక్కడి నుంచి చూశారనుకోండి చూస్తే రోడ్డు మీద జనం ఎలా కనపడతారు చీమల్లా కనపడతారు చీమలు నడిచి వెళ్తున్నట్టుగా అంటే చాలా అల్పంగా క్షీమంలా కంట అదేవిధంగా ప్రజ్ఞాప్రాసాద మారుషియా వివేక ప్రజ్ఞ అంటే ఆత్మ అనాత్మ వివేకము మనస్సు ఇంద్రియములు దేహము ఇది అనాత్మ దాని ఎందు చలనం అలా ఉంటూ ఉంటుంది ప్రకృతి ధర్మంగా ఆ చలనము ఆ భాష తప్ప అది యథార్థం కానే కాదు అది వాస వాస్తవం కాదు ద్రష్ ద్రష్ట యొక్క స్వరూపము దృక్స్వరూపమైన ఆత్మ చైతన్యమైతే కలదు అదే తత్వము ఆ విధంగా ఆ పేడ ఆ వివేకాన్ని స్పష్టంగా తెలుసుకుని ఉండుట దాన్ని ప్రజ్ఞ అంట వివేక ప్రజ్ఞ ఆ ప్రజ్ఞయే ఒక ప్రసాదము వంటిది పెద్ద బిల్డింగ్ ఎక్కిన వాడికి మిగతా జనాలందరూ అల్పంగా కనపడ్డట్టుగా ఈ వివేక ప్రజ్ఞ అనే అధిరోహించినటువంటి జ్ఞానికి ఇతర జనులు సంసారంలో ఉండే జనులు కనపడతారు ఎలా కనపడతారు చాలా అల్పంగా ఉన్నట్లుగా కనపడతారు సంసారుల యొక్క సమస్యలు ఆ సమస్యలకి వాళ్ళు పరిస్థితి చేసేటువంటి పరిష్కారాలు అవన్నీ కూడా చాలా అల్పంగా చాలా చాలా ఇన్కాన్సిక్వెన్షియల్ అంటారు అంటే దాంట్లో ఏమి సారణం లేకుండా నిస్సారంగా శంకర్లు ఉన్నట్టుగా చాలా నిస్సారంగా కనపడతాయి ఇప్పుడు ఒకడున్నాడు దుఃఖిస్తూ ఉంటాడు ఇంకోయా దుఃఖిస్తున్నావు అంటే నేను ప్రేమించే వ్యక్తి మరణించినాడు అందుకోసం దుఃఖిస్తున్నాను అంటాడు ఆ సమస్యని చూసి మహాత్ముడు ఏమనుకుంటాడంటే ఏం చెప్పమంటారు వీడు మరణించబోతున్నాడు ఇంకో కొద్ది రోజుల్లో మరణి వీడికంటే కొద్ది రోజులు ముందు మరణించిన వాడు కోసం దుఃఖిస్తున్నాడు ఇప్పుడు వీడు మరణించబోతున్నాడు కాబట్టి ఏమన్నమాట ఏమి దుఃఖం అది ఆ దుఃఖం యొక్క హేతు ఎలా ఉన్నది ఎంత అసందర్భంగా ఉన్నది అని ఆ ప్రజ్ఞ ఆ వివేక ప్రజ్ఞ గలవాడు అనుకుంటాడు ఇంకొకడు ఏమంటాడంటే ఏమన్నీ దుఃఖిస్తున్నారు ఎందుకంటే మాది స్టాక్ మార్కెట్ ఇంటిపై మా ప్రాపర్టీ మాకు ఆ నష్టం వచ్చింది అంటారు ధనం నష్టం రావడం నువ్వు ఎంత ధనం పట్టుకొచ్చేవి లోకంలోకి వచ్చినప్పుడు వెళ్ళేప్పుడు ఎంత పట్టుకెళ్తావు యు కేన్ విత్ జీరో అకౌంట్ You will quit with zero account. In the middle account lo figures, black figures, red figures. What does it matter? That is beyond. What does it matter? You know, light, text, it, you know, you know, you know, you know, you know, you know, you know, you know, you know, you know, నువ్వే వెళ్ళిపోతావో లేకపోతే అల్లికి వెళ్ళిపోతాయో అని కూడా చెప్తాను కాబట్టి అది ఒక హేతువుగా పుట్టుకుని దుఃఖించటం అన్నది అది సంసారులకే చెల్లింది ఎవడో మరణించాడని దుఃఖించటం సంసారులకే చెల్లింది ధనం నష్టమైనదని దుఃఖించుట సంసారులకే చెల్లింది కాబట్టి అశోచ్యాన్ శోచతో జనాన్ జనులు ఉన్నారు తగిన హేతువేమీ ఉండనే లేనే లేదు అయినా కూడా షోకింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళని చూసి ఆ ప్రజ్ఞాప్రాసాదం మీద ఉన్నవాడు ఎలా ఉంటాడు ఏమనుకుంటాడంటే అయ్యో పాపం అనుకుంటాడు అంతేగాని వాళ్ళ యొక్క సుఖాన్ని చూసి తాను సుఖాన్ని పొందడము వాళ్ళ దుఃఖాన్ని చూసి తాను దుఃఖాన్ని పొందడం అదేమీ ఉండదు ఉదాసీనుడిగా ఉండిపోతాడు సో ప్రకృతి యొక్క ధర్మం ఉంటుంది ఎనీవే సో ఉదాసీనవదాసీనం చాలా విస్తారంగా చూశాము భాష్యగారులు ఏమంటారు చూద్దాము ఉదాసీన వదాసీనం యథా ఉదాసీన ఉపేక్షక కశ్చిత్ తద్వదాసీనం ఇప్పుడు లోకంలో ఉపేక్షకుడు ఉంటాడు ఉపేక్ష చేస్తాడు అనే పాటించుకో తద్వదాసీనం ఉపేక్షకుడల్లా అయితే ఉపేక్ష చేసి అలా నిష్ నిర్లిప్తంగా ఉండిపోతాడో ఆ విధంగా దేహేంద్రియాదుల వచ్చేటువంటి చలనము ఎడల ఉపేక్షభావంతో ఇప్పుడు జిట్టు తెల్లబడింది అనుకోండి ఒకడు కంగారు పడిపోతాడు దిత్తు తెల్లబడిపోయింది అని కంగారు పడిపోతాడు ఆ కంగారులో రెండు అంశాలు ఉంటాయి ఒకటి వయస్సు వచ్చేస్తోంది భయం రెండవది పులో వాళ్ళందరూ నన్ను చూసామనుకుంటారు వాళ్ళ ముందు అపియరెన్స్ అవుట్వర్డ్ అపీయరెన్స్ పది ముందు ఎలాగ కనపడుతా అనేది మనుషుల యొక్క మస్తిష్కంలో పెద్ద సమస్య కింద అది ఎలాగా ఉండిపోతుంది కాబట్టి బయటకి మనం బాగా కనపడాలి లోపల బాగుండకపోయినా పర్వాలేదు బయటకు బాగా కనపడాలి ఇప్పుడు జుట్టుకు రన్ చేసి పది మంది ముందు వచ్చాడు అనుకోండి పది మంది ఏమనుకుంటారు వీడి జుట్టు ఎంత బాగుందో తుమ్మిదల్లాగా నల్లగా ఎంత బాగుందో అనుకుంటారా లేకపోతే వీడు రంగేసుకు వచ్చాడు అనుకుంటారా ఏమనుకుంటారు ఇంత మహాభాగ్యానికి ఆ భ్రమ కూడా ఎందుకు అండ్ తర్వాత జుట్టుకి రంగు వేసుకొచ్చాను అనుకోండి నేను నాకేమనిపిస్తుంది నా జుట్టు నల్లని జుట్టు అనిపిస్తుందా లేక నా జుట్టు తెల్లబడిపోతే నేను రంగు వేసుకున్నాను అనిపిస్తుందా ఏమనిపిస్తుంది కాబట్టి ఏం చేయాలంటారు ఇప్పుడు జుట్టు తెల్లబడితే ఏం చేయాలంటారు ఉపేక్ష అంత చేయాల్సిందేమో అంత చేయాల్సిందేమో ఆ విధంగా ఉపేక్ష చేస్తారు ఆలోచించండి జీవితంలో ఈ ఉపేక్ష అనేది ఎందుకంటే ఇలా ఆలోచించండి అని ఎందుకంటున్నానంటే కొంత రెసిస్టెన్స్ ఉంటుంది విని వాళ్ళలో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది ఏమిటండి ఇలా చెప్తాడు ఏమిటి ఈయనండి రెసిస్టెన్స్ ఉంటుంది అయితే నాకున్న సేఫ్ గార్డ్ ఏమిటంటే నేను అక్కడ ఉన్నది చదివి కాబట్టి మీకు ఏమైనా కంప్లైంట్స్ ఉంటే శంకరుడికి మీరు రిఫర్ చేసుకోండి సో నాకేమే సమస్య కాదు బట్ స్టిల్ నేను చెప్తున్నాను కాబట్టి మీకు కొంత ఇబ్బంది ఉండొచ్చు ఏది ఇలా కొంత రెసిస్టెన్స్ ఉంటుంది ఎందుకంటే ఆ సంసారపు వాసనలు అలా ఉంటాయి మనమే అన్నీ చేస్తున్నాము అనే ఒక భ్రమలో ఉంటాడు కర్తృత్వంలో ఏమిటి ఉపేక్షిత ఏమంటాడు మనం నేను చేయక్కర్లేదా అని అనుకుంటాను సో కానీ క్రియ అది ఒక రెస్పాన్స్ కింద తప్ప ఒక రియాక్షన్ కింద ఉండకూడదు రియాక్షన్ అంటే ఏమిటి నేను కర్తను భోక్తను అయ్యుంది చేసి ఇదల్లా రియాక్షనే రెస్పాన్స్ ఏమిటి నేను కర్తను కాను భోక్తను కాను ఒక పరిస్థితికి ఒక రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు ఇప్పుడు వేసవి కాలం ఉందండి బాగా చెమటగా ఉంది వేడిగా ఉంది సో మీరు రెండు వస్త్రాలు వేసుకోకుండా లైట్ కాటన్ను ఒకటి బనియాన్ వేసు కూర్చుంటారు చలికాలం వచ్చింది బనియాన్ వేసుకుని స్వెటర్ వేసు కూర్చుంటారు దీనికోసం మీరు కర్తా భోక్త అవ్వాలా ఈనా కర్తా భోక్త ఫర్ దాట్ కదా మీరు వాస్తవానికి కర్తా భోక్త కాదు కూడా ఆ రెస్పాన్సెస్ సహజంగా వస్తాయి ఎవరైనా సుఖాన్ని పొందారు ఆశీర్వదిస్తాం దుఃఖాన్ని పొందారు ఓదారుస్తాం బస్ వీ రిమైన్ ఫైట్ ఇంట్లో రెస్పాన్స్కి రియాక్షన్ వేరు రెస్పాన్స్ వేరు ఎదురు వాడు అనుకోండి వాడు నా కాబట్టి నేను కూడా దుఃఖించడం మొదలు పెడితే నేను చేసి హెల్ప్ కూడా ఏమి ఉండదు ముందు దుఃఖించే సహాయం చేయాలన్నా కూడా వీడు దుఃఖించకుండా ఉండాలి అంటే వీడు అభిమానం లేకుండా ఉండాలి కాబట్టి ఆ ప్రిన్సిపుల్ని మనం రెసిస్ట్ చేయకూడదు దాన్ని స్వీకరించి అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఉపేక్షక తద్వదా సో ఉపేక్ష చేస్తాడు దేనికి ఎందు లేపాన్ని పెట్టుకోడు అది ఇప్పుడు ఉదాహరణకి ఎలక్షన్ అయింది ఓ పార్టీ దగ్గింది ఇంకో పార్టీ ఓడిపోయింది ఇప్పుడు మనం లేచి మన ఒక పార్టీ నెగ్గింది కాబట్టి వెళ్ళి యాత్రలో చేరాలా లేకపోతే ఇంకో పార్టీ ఓడిపోయింది కాబట్టి దుఃఖంగా కూర్చోవాలా అలా చేస్తారు కొంతమంది అది తెలివితేట్లవుతుందా అది అంటే మరి పార్టీ బాధ్యులు పడిపోయారా లేదా మీరు అంటే సంసారంలో పడిపోయారా లేదా అంటే సర్వత్రా అంటే మహాత్ములు అలా సంసారంలో పడరు వీడి నెగ్గినా వాడు నెగ్గినా రెండు కూడా అది సోషల్ డైనమిక్స్ అలా నడుస్తూ ఉంటుంది అది విత్యాసం నిత్యా స్వప్న సదృశం దాంట్లో వాస్తవికత లేనూ లేదు జగత్తు నిత్య మీరు విన్నారో లేదో మరి యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ జగత్స సో ఉపేక్షక కష్టి ఒకనొకడు ఉపేక్షాభావంతో ఉంటాడు వాడు ఉదాసీనుడు ఆ ఉదాసీనుడు వనే ఈ ఆత్మస్ ఆత్మనిష్ఠుడు అలా కూర్చుని ఉంటాడు ఈశ్వరుడు అంటున్నాడు నేను ఉదాసీను అంటున్నాడు శ్రీకృష్ణుడు యొక్క జీవితం చూస్తే అతడు యథార్థంగా ఉదాసీనుడే భోగాలన్నీ వచ్చినప్పుడు ఉదాసీనుడే భోగాలన్నీ రివర్స్ అయిపోయినప్పుడు కూడా ఉదాసీనుడే ఏదో ఎవడైనా టికెట్ దగ్గారా లేకపోతే ఎలక్షన్ దగ్గారో ఏమిటో అయితే వివాహం అయ్యి ఉంటుంది అది బాణాసంఖ్య అదే బాణాసంఖ్యాకి హేతు ఏమిటి అని నేను గెస్ట్ చేస్తున్నాను మైక్ సౌండ్ అది బాణాసంఖ్య కాదా ఓ అది అక్కడ ఇట్స్ ఓకే ఆత్మన అవిక్రియత్వాత్ అసంగం అసకం ఫలసంగరహితం అభిమానవర్జితం ఆత్మ అవిక్రియము అంటే ఉండి ఎట్టి వికారంలో ఉండవు ఇప్పుడు ఒక క్రియ అయిందనుకోండి ఒక క్రియ అయిందనుకోండి ఏం తగ్గిపోయిందో సౌండ్ ఏం వినపడుతుందా ఓకే ఒక క్రియ అయినట్లయితే ఆ క్రియ ఏడల నేను కర్తను అని వీడు అభిమానం పెట్టుకుంటే అది వికారం నేను భోక్తను అని కర్మఫలము ఏడల అభిమానం పెట్టుకుంటే అది వికారము ఈ వికారములు ఆత్మస్వరూపంలో లేవు వీడు ఈ వికారములు కలిగిన అహంకారము ఈగో అది తాను అనుకుంటే వీడు అనాత్మయందు ఆత్మాభిమానాన్ని కలిగి ఉన్నాడు అని అభిప్రాయం ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నవాడు ఆత్మయందు ఎట్టి వికారములు లేవని దర్శిస్తూనే ఉంటాడు కాబట్టి అసక్తం అంటే ఆత్మ వికారములు లేనిది కనుక నా స్వరూపంలో ఫలమునందు సంగము లేదు ఫలసంగరహితం అభిమానవర్జితం అభిమానము లేకుండా ఉండిపోతాడు అభిమానం పెట్టుకున్నాడు అంటే ఫాల్స్ సెన్స్ ఆఫ్ సెల్ఫ్లో పడిపోయాడు అనమాట అభిమానం లేకుండా ఉన్నాడు అంటే ఆత్మ యొక్క స్వరూపాన్ని వాడు అనుభవానికి తెచ్చుకుంటున్నాడు అని అభిప్రాయం అభిమానము అంటే ఏమిటి అహం కరోమీ ఇది కర్మసు సో ఆ కర్మలయంలో నేను చేసుకున్నాను అనే అభిమానాన్ని కలిగి ఉంటాడు నేను దూరంగా ఉన్న పటాసులో ఏవో వస్తున్నామో అనుకున్నాను సో అభిమాన వర్జితం అహం కరోమి కర్మల విషయంలో నేను చేస్తున్నాను అనే అభిమానమును కలిగి ఉండుటే బంధము ఆ అభిమానము లేపుండుట ఈశ్వరుని యొక్క స్వరూపము ఆత్మస్వరూపము దాని మీద శంకరులు ఎలా కంక్లూడ్ చేస్తారో చూడండి అత అన్యీ కర్తృత్వాభిమానాభావారణం టాపిక్నివేళ మనం త్వరగా అనలైజ్ చేశామని నేను అనుకుంటున్నాను సో శంకరు నైస్ గా దాన్ని కంక్లూడ్ చేస్తున్నారు కాబట్టి ఈశ్వరుడు యొక్క పరిస్థితి అది ఆయన అసత్తుడు ఈశ్వరుడు ఏదో మీరు కూడా అదే కావచ్చు ఎలాగా కర్తృత్వాభిమానము లేకుండా ప్రతిదానికి నేను కర్తను అని అనుకోకూడదు పని అయిపోతూ ఉండాలి పని చేసేస్తూ ఉండాలి పనిని ఆపేయకూడదు పని నాపిస్తే తప్పదు మాపేసంగోష్ స్వకర్మని పని అయిపోతూ ఉండాలి కానీ నేను కర్తను అనే అభిమానం పెట్టుకోకూడదు అది నెంబర్ వన్ రెండవది ఫల ఆసంగ అభావశ ఈ ఫలం నాకు కావాలి అనే ఫలాసక్తి లేకుండా ఈ రెండు లక్షణాలు మనం నేర్చుకున్నట్లయితే అసంబంధ కారణం కాబట్టి మీకు కర్మలతోటి బంధము సంబంధము అంటే బంధమే సంబంధం అది నిరాకరింపబడుతుంది త్రోసిపుచ్చబడుతుంది లేకపోతే ఏమిటవుతుంది అన్యథా కర్మభిర్బధ్యతే మూఢ పోషకారవతే నిత్యభిప్రాయ ఆత్మ అసంగము అనే సత్యాన్ని మీరు తెలుసుకోకపోతే చాలా దుఃఖం కలుగుతుందండి మనిషి చాలా దుఃఖాన్ని అనుభవించాల్సి ఉంటుంది కోశకార అవతడుతున్నారు కోశకారము అంటే పట్టు పురుగు ఈ పట్టు పురుగు ఏం చేస్తుంది తన నోటి నుండి కొంత ద్రవాన్ని బయటికి తెచ్చి ఆ ద్రవాన్ని సాగతీస్తుంది ఇక స్పిన్స్ బట్ యూజింగ్ లిక్విడ్ ఆ సాగతీయటంలో అది అలా సాగతీస్తూనే డ్రై అయిపోయి అది చాలా స్ట్రాంగ్ ఫైబర్ కింద తయారవుతుంది దారం తయారవుతుంది తాను తన నోటి నుండి నిర్మాణం చేసిన ఆ దారాన్ని అది ఎలా చుట్టుకోవడం ప్రారంభిస్తుంది తనకి తానే తన చుట్టూ చుట్టుకుంటూ ఉంటుంది దాన్ని కొషకారము అంటారు పట్టు పురుగు కప్పు ఉందని ఉంటుంది సో ఈ పట్టు పురుగు ఏం చేస్తుందంటే తన ప్రయత్నం చేసి చేసి చేసి తనకి తానే ఒక గూడు అల్లుకుని ఆ గూటి లోపల బంధింపబడుతుంది అంటే అర్థం ఏంటి ఇంకా గూట్లోంచి బయటికి రాలేదు దాంట్లో బంధింపబడుతుంది మనుష్యులకు ఆ దారం మీద ప్రీతి దానికోసం దాన్ని చంపేసి ఆ దారం తీసేసుకుంటారు సో మనుషులు అలాగే ఉంటారు సంసారంలో అలాగే ఉంటారంటే పట్టు పురుగును చంపేస్తారని అది కాదు నేను అంటున్నాది సంసారంలో వాళ్ళు ఏం చేస్తారంటే అభిమానం పెట్టుకుని ఫలాసక్తి పెట్టుకుని నాకు ఇది కావాలి అది కావాలి డబ్బు కావాలి భోగాలు కావాలి అని ఇలాగంటే ఫలాసక్తి పెట్టుకుని ఆ ఫలాసక్తితో కర్మలను చేస్తూ ఇది నేను చేశాను అది నేను చేశాను అనే కర్తృత్వాభిమానం పెట్టుకుని కర్మల్ని చేస్తూ ఆ కర్మబంధంలో భయంకరంగా చిక్కుకుపోతారు ఎంత గట్టిగా చిక్కుకుపోతారంటే ఈ బంధహేతు ఈ బంధంలో మనం ఉన్నాము ఈ దుఃఖాన్ని మనం అనుభవిస్తున్నాము దీనికి హేతు కర్మబంధమే అని గుర్తించను కూడా లేదు వాళ్ళంతటా వాళ్ళు పోనీ ఎప్పుడైనా ఒక వేదాంతా క్లాస్కి వచ్చి దాన్ని విన్నా కూడా ఏదో రకంగా దాన్ని అడ్డుకుంటాం తప్ప దాన్ని తెలుసుకుని తమ కర్మబంధాన్ని తాము గుర్తుపట్టేటువంటి స్థితిలో కూడా మనిషి ఉండడు సంసారము చాలా హెవీగా థిక్గా ఉంటుంది జనాల్లో హెవీ సంసారంలో ఉంటాడు కాబట్టి ఎవెవో అబ్జెక్షన్స్ రేస్ చేస్తారు నువ్వు కర్తవి భోక్తవి కావయా అని చెప్తే అది ఎలా దుద్దుతుందండి అంటాడు తప్ప నేను కర్తను భోక్తను అకర్తను అభర్తను ఏ క్యాహే పైసాహే అని ఆలోచించి విచారించి శ్రవణం చేసి మననం చేసి నిద్యాసనం చేసి తన యొక్క అకర్తృ అభోక్తృ స్వరూపాన్ని తెలుసుకుందామని ప్రయత్నం చేయడు నేను కర్తన కాకుండా ఎలా పోతాను భోక్త కాకుండా ఎలా కుదుతుంది అని అడ్డగోలుగా వ్యవహరిస్తారు జనం అలా ఉంటారు సంసారంలో ఉంటారు సో అందుచేతనే మానవుడు బంధింపబడేది కర్మల వల్లనే కర్మబంధమే బంధము ఆ కర్మలని అసహ్యంగంగా మనం ఆచరించి విధానం చూసుకున్నట్లయితే అంటే కర్మయోగము ఈ కర్మయోగాన్ని నేను బోల్డ్ విస్తారంగా చెప్పాను అయినా ఇవాళ కూడా చాలా భాగంగా కవర్ చేశాను సో ఆ విధంగా ఆచరించినట్లయితే కర్మబంధంలోంచి మానవుడు విముక్తుడవుతాడు ఓం పూర్ణమద పూర్ణమిద పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే ఓం శాంతి శాంతి శాంతి హి రేపు క్లాస్ లేదు నేను ఏదో మరొక పనిలో ఉన్నాను రేపు క్లాస్ లేదు మళ్ళీ శనివారం క్లాసు ఉంటుంది మళ్ళీ శని ఆదివారం చూంటే ఇవాళ కదా మళ్ళీ పద్నాలుగో తారీఖు ఆరు గంటలకి ముందే తమరు వచ్చి ఇక్కడ ఉన్నట్లయితే క్లాసు ప్రారంభమవుతుంది హరి ఓం